నూట తొంభయవ సంకీర్తనం వోపితే తానే తగిలి వోపకున్న తానేమాని మాపురేపు నలయించే మాయ మాకేలా చింతాయకుడగు హరిచిత్తములోనుండగాను వింత వింత విచారాల వెర్రి మాకేలా చంతల పరుసవేది చేతిలోనే ఉండగాను దొంతర విద్యలతోడి దోవమాకేలా తోడునీడై అచ్యుతుడు తొలగకవుండగాను జాడతప్పి తిరిగేటి జాలిమాకేలా ఏడనో కోకలు వేసి ఏమియురగలేక వేడుకతో పొకెరాల వెంట మాకేలా వెల్లవిరై ఎదుట శ్రీవేంకటేశుడుండగాను బలిదుడీతని వాసి భ్రమమాకేలా ఎల్లధాన్యములు మా ఇంటిలోనుండగాను పొల్లికట్టుదంచేమని బుద్ధి మాకేలా